కీర్తన సంఖ్య మూడు వందల పంతొమ్మిది కానరు నాలుగు కరములవాణిని శ్రీనాథుండని చేరగవలదా ఘనచక్రముతో గరుడుని నెక్కుక కిమిసి మెరయు నల కృష్ణునుని ఘనులై ఇప్పటి కాలపు మనుజులు మునుప విష్ణుడని మొక్కగవలదా పలు దేవతలకు భయములు మాన్పుచు అల విశ్వరూపమైనప్పుడు చలము మాని ఎత్తటి కౌరవులును తెలసి దేవుడని కొలవగవలదా చెప్పిన ఇతడే శ్రీవెంకటమున ఎప్పుడు వరములు ఇయ్యగను తప్పక ఈతని దాసులవలనే ఇప్పటి వారలే ఎరగవలదా